సంపుడు ఐదు వందల మూడు కీర్తన పంటగాడు మిక్కిలి బంటతనమునను అంత టాగల సాపుర హనుమంతరాయడు నీరది చంకన దాటి నెట్టన లంకజొచ్చి శ్రీరామునుంగరము సీతకిచ్చి మేరమీరి యక్షుగొట్టి మేటి వనము వెరికే ఆరయగల సాపుర హనుమంతరాయడు ఘాతతో లంక గాలిచి గక్కన లంకిణి జంపి ఈతలికి మగడుదానే తెంచి సీత శిరోమణి శ్రీరామునికిచ్చే అతడే కలసాపుర హనుమంతరాయడు అల రావణుని గెలిచి అయోధ్యాపురికి వచ్చి బలురాముని సీతతో బట్టము గట్టి నిలిచే శ్రీవెంకటాద్రి నిలయుని ఎదుటను అలరి హనుమంతరాయడు